కీర్తన సంఖ్య నూట నలభై తలచినప్పుడు వచ్చు దయ ఎప్పుడూ కలసిన బంధువుడు కమలారమణుడే ఆ తుమలోననే ఉండు అన్నిటా బాయని వాడు ఈ తల నా తల తానే ఏమైనా చేతిలో చేసే కర్మాలు చెనీయడన్నడు ఆతుర బంధువుడు హరి ఒక్కడే నిచ్చలు విందులు వెట్టు నెలతల తల నొడగూర్చు ఇచ్చరిగి కప్ప కోకలెందైనా తెచ్చు మెచ్చునేమిటికినైనా ఇచ్చినవి గైకోను ముచ్చటైన బంధువుడు ముకుందుడే తోడు తోడునీడైవచ్చు మరి దొరతనము సేయించు పాడితో పంచేంద్రియాల బంపు సేవించు మేడపు సంసారములో మించిన నిద్ర దెలుపు వేడుక బంధువుడు శ్రీవేంకటేశుడే ఆ